ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు దేవునికి కూడా కృతజ్ఞతలు దేవుడు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను తప్పనొక్క మీరు ప్రేయర్ చేయండి అక్క ప్రైజ్ పరిశుద్ధుల ఐశ్వర తల్లినికి స్తోత్రాలు చెల్లిస్తున్నా తల్లి ప్రభావ మరి నేను నామూల ప్రభావ మేము ఇక్కడ ఎక్కి ఊహించడం అయినా ప్రభా మరి దేవా నా తండ్రి మా మధ్యలో దిగండి ఆరాధన ఎవరు మైంపొందండి దేవా ప్రభావ పరశుధా కూడా నీకే వందనాలు దేవా ప్రభావ మరి పాటల ద్వారా మైంపొందైనా యొక్క వాక్కు చేత మాతో ప్రభా అయ్యా ప్రభా మేము బలపడగలగా తల్లి మమ్మల్ని ఇంకా బలపరచుంది అయ్యా ప్రతిదిన మాతో మాట్లాడుతు బలపరుస్తుందని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా అ మేము ఎంతో నేర్చుకుంటున్నాం తల్లి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మాకు ఇచ్చిన అవకాశము ఇక భాగ్యమును బట్టి నీకే వందనాలు తండ్రి దివా ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవాది దివా ప్రభా మరి నైనా దివరాత్రులు తన్ని మమ్మలందరినీ ఆయన కాచి కాపాడుతూ ప్రభా తను సజీవలు లెక్కలు పెట్టి ప్రభా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు మీకు వందనాలు దేవా మేమయ్యా తను ఎంతో విపరీతమైన తన భయంకరమైన దినాలలో మేము ఉన్నాం ప్రభా ఎటు చూసినా భయంకరమైన చీకటి పాపం ప్రభా తని మరి ఉన్నది దేవా ప్రభా తి తన ఈ మధ్యలో మేము ఉన్నాం ప్రభా అయ్యా ప్రభా ఎంతో మీకు జ్ఞానం అవసరము దేవా ప్రభా తని మీ వాక్యం తమతో మాట్లాడండి ప్రభావ మా జ్ఞానం దేవా వివాక్ చేత ప్రభాము ప్రతిరోజు బలపరచండి దేవాసు ప్రభా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా దివామరీ వచ్చిన ప్రతి కూడా ఆశీర్వదించలే ప్రభా తండ్రి దివామరీ రాని వారిని కూడా ఆశీర్వించి నడిపించండి ప్రభా దీవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి బంధనాలు ప్రభా తండి దివామరీని ఎంతో మేము వేడిపించడం బాతి మాలుకుంటున్నాం తండ్రి ప్రభావిత దేశం మీద సింహాసనం వేయండి ప్రభావి దేశంలో ప్రత్యేక అన్ని రక్షణ పొందులో దర్శించండి ప్రభావ ఎవరు నర్శించేట ప్రభావ లేదు దేవా ప్రభానికి వందనాలయ్య రాజా ఈ దేశం కొరకు ప్రభావ మీరు ప్రాణం పెట్టిన రక్తానికి అర్చిన దేవ ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దేవాది దేవ అయా ప్రతి సంఘం నుంచి తన మీకు సువార్థను మీకు అన్నిటి సత్యం ప్రకటించి ఆ తని లేవనెత్తనైనా సువార్థ ప్రకటన కొరికే దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయానికే కోట్లాది వందనాలు అయ్యరాజా వేమా సరిపడగమా దేవా నా తని కృపా వాస్యము గల నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా అయా ప్రభ మా దేవాని నామం ప్రభ ఈ దేశంలో పరిశుభ్ర పరచబడడం దేవా అయా ప్రభా మిమ్మల్ని దూషించే వారిని కూడా దర్శించని ప్రభా దేవానికి వందనాలు అయ్యరాజా ఎన్నో ప్రభా మరి భయంకరమైన తెగులు ప్రభాతాన్ని విస్తరిస్తున్న ప్రభాతాన్ని ఆ తెగులను కూడా ప్రభావ అరికట్టని ప్రభాన్ని వేడికొచ్చిన బతి మాల్ కుట్టిన దేవా తండ్రి నీకే బంధనాలు ఈ గ్రూపులు ప్రతి వారిని కూడా ఆశీర్వదించిన బలపర్చని ప్రభా అయా మరి బలంగా ఇంకా సేవ అనేక పాంతాలను నడిపించండి దేవా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి మా ప్రార్థన ప్రతిరోజు వింటూ ప్రభావ మా తండ్రి మాకెన్నో కార్యాలు చేస్తున్నాను గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ మా ప్రాణము మా జీవము తండ్రి మా ఆత్మా సమస్త ప్రభాతాన్ని అయ్యా నీకే సార్పించుకుంటున్నాం దేవా ప్రభానికి స్వత్రమైనా మీ మార్గం మేము నడిపించండినా సర్వ సత్యంలోకి మేము నడిపించండి దేవా అయానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము దేవాది దేవాతని ఇచ్చిన ధనతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ తను శుద్ధిఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాము దేవా ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మేన్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ప్రైజ లాడ్ సజ్త కళ్యాణ్ సిస్టర్ గారు పాట పాడండి మీరు ప్రైజ్ దాడ్ సిస్టర్ నీవే నాకు ఆశ్రయా దుర్గమో సర్వోనతు ఆశ్రయర్గమో ఎవరు లేరు నాకుల లో ఎవరు లేరు నాకు లో నందం నీవే ఆదరణ నీ వేగా ఆనందం నీవే సర్వోన్నతుడాకో ఆశ్రయా దుర్గమీల వరు నీయొట నిలు వలేరణీ ేహ సువాతో నిదిన ములన్నీతా యౌరు నీయొట నిలువలేరణీ ఏహో సువాతో వాగ్దానమోచే చివ వాగ్దాన భూమిలో వాగ్దాన భూమిలో చేతు ఆశ్రయర్గమో నిండల పాళ నిత్య నిబంధన నీతో చేసినా దాని ఏలు నిందల పాళై నిత్య నిబంధన నీతో చేసినా దాని ఏల సింహాసనా చి నవో సింహాళనోనో మోసి నవో సింహాలో నూ మూసిోన్ను నీ నాకు దుర్గము నీతి కిరీటం దర్శనమోగా దశించి నా పరిశుద్ధ పౌలకూ నీతికిరీటం దర్శనమోగా దర్శించి నా పరిశుద్ధ పౌలుకో విశ్వాసమో కాచి నావో జయ జీవితమో ఇచ్చి నా విశ్వాసము కాచి am o evvaru leru na ప్రైజ్లాడ్ మన మధ్యలో మనకు శామియల్ బ్రదర్ వాక్యం అందిస్తాడు ప్రైజ్లాడ్ బ్రదర్ మిస్టర్ ప్రైజ్లాడ్ వాక్యం అందించేపేట వందనాలు ఈరోజు సాయంకాలం ధ్యానం నిమిత్తము దయచేసి నాతో గూడ అప్పుకొక గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును దయచేసి ఎవరినైనా తెలుగులో చదవటానికి సహాయం చేయండి అప్పుకొక గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును నాకు బలము ఆయన నా కాలను లేడీ కాళ్ళ వలె చేయను తన స్థలము మీద ఆయన నన్ను నడవ చేయను దేవా మాకు ఇచ్చిన ఇవాటి భాగం పట్టి వందనాలు ధ్యానిస్తుండగా కృపదని ప్రార్థిస్తూ పశుదాత్మ నాకు మాకు పరిచయ చేయనట్లు ఇటు అనుగుల నుంచి మనం పంపించమని ప్రార్థిస్తూ సహాయం చేయమని కేసుకు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సరైన వాక్య భాగంగా చూస్తే హబ్కు గ్రంథము మూడు అధ్యాయాలు ఈ గ్రంథంలో చూసే మన భాగం ఏముందంటే యూధా యూధా ప్రజలు ఏ రకమైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళ పాపం చేసిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని అంతకంటే ఘోర పాపులైన బగ్లోన్ పట్నస్తులకి అప్పగించాడు వాళ్ళని అప్పగించి వాళ్ళు ఇక్కడ హబకు ప్రభు దగ్గర వాపోతాడు మొదట అధ్యాయంలో ఏ రకంగా అన్యాయం మా చేతి మమ్మల్ని అన్యాయమైన వాళ్ళ చేతుల్లో మమ్మల్ని అప్పగించారు వాళ్ళకి న్యాయమే లేదు అని చెప్పి ప్రభు దగ్గర దేవుని దగ్గర చాలా విలాపించినట్టుగా మనము అక్కడ గమనించవచ్చు ఈ మూడు అధ్యాయంలో చివరి వరకు వచ్చేటప్పటికే అబకుకు ఒక ప్రవక్తగా అయి ఉండి కూడా ఆయన జీవితంలో ఆయన ఏ రకంగా ప్రవచించి ఆ ప్రజలకి ఆ యూధా ప్రజల కోసము విలాపించిన వాడుగా వాళ్ళ కోసం బాధపడిన వాడుగా మనం చూడొచ్చు ఇక్కడ మనము గమనించే విషయము ఏంటంటే అబకు ఇక్కడ ఏమంటున్నాడంటే యహోవ నాకు బలమై ఉన్నాడు అయినా కాళ్ళు లేడి కాళ్ళ వల్లే చేస్తాడు అంటున్నాడు ఒకటి బలము కాదు ఆ బలానికి ఒక నిదర్శనం ఏందంటే లేడీ కాళ్ళ లేడి లేడీ అనేది జింక జింక కాళ్ళు చాలా చురు కాళ్ళు ఒక్కోసారి సింహాలు పులులు కూడా పట్టుకోలేకపోతాయి అంటే దాని వేగము అలాంటి వేగము అది చూస్తేమో చాలా చిన్నగానే ఉంటది కాని దాని శక్తి ఆ పరుగు పరుగులో మనం చూస్తే దాని శక్తి చాలా గొప్ప గొప్పదిగా మనం గమనించవచ్చు అంటే ఇక్కడ మనము ఆ ఎందుకు హబకు ఆ రీతిగా రాస్తున్నాడు శక్తిని దేవుని శక్తిని అనుభవించిన వాడుగా ఉంటున్నాడు ఏం శక్తి ఎప్పుడు అనుభవించాలా దేవుని దేవుని బిడలు అనేది హబు దగ్గర మనం తెలుసుకోవాలా హబకు ఇక్కడ పంతొమ్మిదవ క్షణంలో ఈ మాట చెప్పక ముందు మనం గమనిస్తే ముందు ఏం చెప్తున్నాడంటే తను అ పదిహేడు వచనంలో ఆ అంజూరం చెట్టు అది పుయ్యకపోయినాను లేదా ఆ అక్కడ ద్రాక్ష తోటలో ద్రాక్ష లేకపోయినాను ఒలివి చెట్టులో ఒలివి చెట్టు అది పంట రాకపోయినను తర్వాత ఆ ఆహారము ఆ పొలంలో ఆహారము లేకపోయినాను ఈ రీతిగా ఆయన చెప్తూ ఏమంటాడంటే అయా పశువుల ఆ దొటిలో పశువులు లేకపోయినాను అంటే ఇవన్నీ కూడా ఏ పరిస్థితికి చూపిస్తున్నాడంటే అయ్యా నువ్వు ఇదిగో ఆ కల్దీలు లేకపోతే ఆ బబిలో నస్తులకి మొత్తానికి అప్పగించేసిన అప్పగించేసి మొత్తం సున్నా అయిపోయింది ఏం లేదనమాట ఏం లేకపోయినా కూడా ఆ నా నమ్మకము ఆయన మీద ఉంచుతాను ఆయన మీద నమ్మకం ఉంచుతాను ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏమి లేకుండా చేసిన పూర్తిగా ఆ శత్రు చేతికి అప్పగించినను శత్రు చేతికి పూర్తిగా అప్పగించి ఏమి లేనివాడుగా చేసినను అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయనను పద్దెనిమిది వచ్చినము ఎట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆయనను నేను ప్రభు నేను ఆనందిస్తాను ప్రభు నేను ఆనందిస్తాను అందుకే అక్కడ చెప్పిన మాట ఇంకో మాట ఏం రాస్తారంటే అక్కడ మూడో అధ్యాయం రెండో వచ్చనంలో ఇన్ రాత్ రిమంబర్ రిమంబర్ మెర్సీ ఉగ్రతలో ఆ ఉగ్రత ఉంది అక్కడ ఆ పరిస్థితుల్లో ఆ దయ చూపించాయా అంటున్నాడు నువ్వు దయ చూపించు మా మీద ఆ దయని యాసం చేసుకొని జీవన్ బిడల జీవితంలో ఇక్కడ ప్రభు మీద ఆధారపడటం అనేది ఎంత ప్రాముఖ్యం అనేది ప్రభు మీద అన్ని అన్నీ ఉండి అంతా సమకూర్చబడి అంతా కలిసి వచ్చిన తర్వాత ప్రభుని వెంబడించడం చాలా సులువు ఏమి లేకుండా పోయి ఆ అక్కడ అక్కడ గమనించిన విషయం ఏంటంటే ప్రభు హస్తంలో పడచ్చు మనం దేవుని హస్తంలో పడచ్చు ఆ దేవుని హస్తంలో ఎలా పడతాం మనము దేవుని వాక్యం కానీ చూస్తే మోదీ పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే అక్కడ ఆ ప్రభు రాత్రి భోజనము ఆ సంస్కారం ఇది ఆ టేబుల్ బల్ల సంస్కారంలో అక్కడ మనం ఏం గమనిస్తామంటే ఈ వాక్య భాగం చదువుతుంటారు ఇరవై మూడో వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు మనం చదువుతుంటాం సాధారణంగా అక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆ అయోగ్యంగా పాలు పొందిన ఆ ఏమవుతాడు వాడు కొందరు అయోగ్యంగా పాలు పొందడం వల్ల కొందరు బలహీనులు ఆ కొందరు రోగులు కొందరు నిద్రిస్తున్నారు అని చెప్తాడు ఆ మాట చెప్తూ ఏమంటాడంటే ఆ మాట చెప్తూ ఆ మనం ప్రతి ఒక్కడు తన తాను పరీక్షించుకొని బలలో యోగ్యంగా బాలలో పాలు పొందాలా అని చెప్తాడు కానీ అక్కడ ఒక మాట ఉపయోగిస్తుంది జీవనవాక్యంలో ఒక మాట అంటాడు ఏమంటాడంటే ప్రభు చేసే కార్యం గురించి మాట్లాడుతూ అంటే ఇది బహుశా మనకి విశ్వాసుల జీవితంలో విశ్వాసులకి బహుశా నచ్చకపోవచ్చు మాట కానీ ఆ ఈ ఈ విషయం వాళ్ళ జీవితంలో జరగక మానదు పదకొండవ అధ్యాయము ఆ పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచనం బట్ వెన్ వీఆర్ జడ్జ్డ్ వీఆర్ చాజండ్ ఆఫ్ ద లాడ్ దట్ వీ షుడ్ నాట్ బి కండెమ్ విత్ ద వరల్డ్ లోకంతో తీర్పు తీర్పు తీర్పులోకి రాకున్నట్లు ఆయన ద్వారా శిక్షింపబడుతున్నామంటూ ఆయన మనం శిక్షించేవాడుగా ఉన్నాడు ఏం శిక్షించేవాడుగా ఉన్నాడు ఆ లోకము తోటి తీర్పులోకి రాకుండా ఉంటారు లేకపోతే లోకంలో లోకం అంటే అంటే అర్థం ఏంటి లోకముని శిక్షిస్తలేడండి లోకాన్ని శిక్షి శిక్షిస్తలేడు ఆయన ప్రజల్ని ఆయన బిడ్డల్ని శిక్షిస్తున్నాడు ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన ఆయన బలలో అయోగ్యంగా పాల్పడుతున్నారు వీళ్ళు అందు శిక్షిస్తున్నారు అంటే ఈ శిక్షకి ఆ ఈరోజు ఇక్కడ ఇక్కడ హబుక్కులు చూస్తే మనం గమనిస్తే వీళ్ళు శిక్షకి గురవుతున్నారు వీళ్ళు ఎందుకు వీళ్ళు తప్పిపోయారు వీళ్ళు తగ్గిపోయినందుకు ఆయన విడిచిపెట్టలేదు ఆయన ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఎవరిని విడిచిపెట్టడైనా ఆయన పిల్లలు కాని వాళ్ళు విడిచిపెట్టాడు ఆయన పోరా ఎట్టన్న బో అంటాం మన ఎవరన్నా జస్ట్ ఆయన పోరా ఎట్టన్న బో మీ సాగు సాగు అంట అంటే ఇంటి అర్థం అలా మాటలు వింటుంటాం మీ సాగు సా అంటే అక్కడ ఎట్టన సాగు అంటే ఎట్టన్న సావు అంటే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు అట్లా గురించి అట్లా ఒకరు అంటుంటే అలా అనకూడదు ఏమన్నా వాళ్ళని వాళ్ళు బాగు చేయాల వాళ్ళ కోసం ప్రాధం చేయాల పిల్లల కోసం బాగా పిల్లల కోసం పాటు పడాలా వాళ్ళని సరి సరిదారులు తీసుకురావడం కోసము బాగా పాటు పడాల అంటే దేవుని ప్రజల జీవితంలో ఈ శిక్ష అనేది ఆ ఉంటుంది శిక్ష అంటే శత్రు చేతికి శిక్షింపబడుట ఇక్కడ చూస్తే పొరపాటు చేశారు కాబట్టి వీళ్ళు శిక్షకి పాత్రలు వీళ్ళు శిక్షకి పాత్రులు అయ్యారు చేశారు కాబట్టి శిక్షకి పాత్రలు దేవుని మిడల్ జీవితంలో మనం చూస్తే యోగ జీవితంలో కనిపిస్తే యోగేం ఫోర్పాటు చేయలేదు కానీ శత్రు చేతికి అప్పగించాడు సాతాన్ చేతికి అప్పగించాడు దేవుడు సాతాన్ చేతికి అప్పగించాడు ఇక్కడ ఏంటి ఇక్కడ ఏంటి ఇక్కడ విశ్వాసానికి పరీక్ష విశ్వాసానికి పరీక్ష ఎట్లాంటి విశ్వాసానికి పరీక్ష మనం చూస్తే ఆ వాక్యం ఏం చూపిస్తుంది యోగ గ్రంథము యోగ గ్రంథము మౌతా అధ్యాయం యోగు మౌతా అధ్యాయము ఇక్కడ మనం ఏం చూస్తామంటే యోగు యోగ జీవితంలో ఏం జరిగింది యోగ్ ని యోగ్ గురించి సాతాను దేవుని తోటి సవాల్ వేస్తున్నాడు సవాల్ విసురుతున్నాడు ఆ తెలుసులేయా నువ్వన్నీ ఆయనకి అన్ని సమకూర్చావు కదా ఆయన సమకూర్చావు కాబట్టి ఆయన ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు ఆ ఆ విషయం నుంచి ఆయన పక్కకు దొయి తీసేసి ఆయన ఏం చేస్తాడో చూడు ఇక్కడ వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే దేవుడు ఆ సాతానికి అన్ని అప్పగించాడో అన్ని కూడా యోగుకి కలిగిన అన్ని కోల్పోయాడు యోగు ఒక్కసారికి అంత అంత కోల్పోయాడు ఆఖరికి తన పిల్లలు కూడా చనిపోవటం చూడొచ్చు తన పిల్లలు కూడా చనిపోయాడు ఎవరు లేరు ఇంకా అయిపోయింది ఒక భార్య ఒకటి ఉంది ఆమె కూడా చప్పిస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ వాకి భాగంలో మనం గమనిస్తే ఇక్కడ అన్ని కోల్పోయిన తర్వాత జరిగిన విషయం ఏంటి ఇరవై వచ్చిన And Job arose and rent his mantle and shaved his head, fell down upon the ground, was shaved. God whom He rose, the Lord came down and preached it. At this moment, He washed His head. You can steal His outsource. You can tear the Orajee Ιη invention. You can save the Orajee till he我們. ఆరాధిస్తున్నాడు అప్పుడు యోబు మిక్కిలి బిగ్గరి బిగ్గరి గొంతుతోటి ఏడ్చాను ఏడ్చి ప్రభుని ఎలా ఎందుకు చేసేవిలాగా అని చెప్పి రోధించాను ఆ మాటలు లేవు ఆ మాటలు లేవు అక్కడ శత్రు ప్రభు అప్పగించాడు దేవుడు అప్పగించాడు ఈ విషయం యోగుకి తెలియదు శత్రు దేవుడే అప్పగించడం సంగతి తెలవదు యోగుకి కానీ వచ్చిన పరిస్థితిని బట్టి అక్కడ ఆయన ఆయన స్పందించిన విధానం చూపిస్తుంది ఇక్కడ దేవుని వాక్యం ఎలా చూపిస్తుంది ఆయన అన్ని కోల్పోయినను ప్రభు ఆయ ఆయన జీవితంలో యోబో ఆరాధని కోల్పోలేదు ఆరాధన కోల్పోలేదు దేవుణ్ణి స్థుతించటం కోల్పోలేదు ఇది ఈరోజు ఆ ప్రజలు విశ్వాసులు వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏది ఆరాధన మన ప్రతి ప్రతి దాన్ని మనకి ప్రతి విషయంలో మనం ఆరాధించే వారగా ఉండాల ఆరాధించే వారు ఉండాల అన్ని నష్టం వచ్చినాను లాభం వచ్చినాను ఆరాధన మన జీవితంలో మన నోట ఉండాలని చెప్పింది అది ఈ ఆరాధననే మన జీవితంలో బలమై ఉన్నది అందుకే దావి దుకీతన పద్దెనిమిది అధ్యాయంలో ఏం చూపిస్తాడే మొత్తవచనంలో ఆ ఆ అధ్యాయం ఏ రకంగా దేవుడు ఆయన్ని ఇన్ని రకాలుగా శత్రువుల దగ్గర నుంచి ఆయన విడిపించాడన్న విషయాన్ని అయితే మొదటి వచ్చిన ఏమంటాడంటే యహోవా నా బలమా అంటే నువ్వు నాకు బలము నువ్వు నాకు బలము నువ్వు లేకపోతే నేనేమి చేయలేను ఈ శత్రువుతో నేను నిలబడలేను శత్రువుల మీద జయించలేను నేను దేవుని బిడ్డగా ఈ లోకంలో మనకి రకరకాల శత్రువులు మన శరీరమే ఒక గొప్ప శత్రువు మనకి మన శరీరమే గొప్ప శత్రువు దీని మీద మనం విజయం విజయం సంపాదించాలి మనం మనం ఎప్పుడైతే ఈ శరీరం మీద విజయం సంపాదిస్తామో ఆ ప్రభువుని మనము గనపరిచిన వారుగా ఉంటాం మనం అదే ఆ రీతిగా ఆయన ఘనత కోరేవాడుకున్నాడు మన జీవితంలో ఆయన ఎప్పుడైతే మనం ఘన గణపరిచేవారుగా ఉంటామో మనము ఆ ఆయన తన ఆశీర్వాదము ఎలా కుమ్మరించాడు యోగు జీవితంలో అనేది మనకి తెలియపరచబడుతుంది అంటే ఈ పరిస్థితులు అన్నిట్లో నుంచి కూడా యోగు పాపం చేయలేదు యోగు పాపం చేయలేదు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి యోగుకి గొప్ప స్థితి ఏంటంటే అంత కోల్పోయి అంత ఇదేంటన్నా తన ఆరాధన కోల్పోలేదు ప్రార్థన శక్తిని కూడా కోల్పోలేదండి ప్రార్థన శక్తిని కూడా కోల్పోలేదు యోగు చూస్తే ఆ ఆ శిష్యు ఆ తనకున్న గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అయ్యో యోగ దగ్గర ప్రాథం చేపించుకోండి పోయా యోగు ప్రాధం చేస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తాను యోగు క్షమిస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తాను ఏంటిది ఎంత గొప్ప విషయం కదా ఇక్కడ నేర్పించే గొప్ప విషయం ఏంటంటే దేవుని ప్రజలు వాళ్ళు ఏ రకంగా క్షమించే అక్కడ ఏంటండి యేసు ప్రభు మాటలున్నాయా నూతన నియమంలో ఉన్నాడా యోగు లేకపోతే యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలో ఆ నీ శత్రువుల్ని నువ్వు ప్రేమించు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు పొట్టమీద ప్రసంగంలో ఆ ప్రసంగం విన్నాడా యోబు లేదు అయినను ఆయన జీవితంలో ఆయన తన శత్రువుల్ని ఆ వాళ్ళ మిత్రుల అసలు కాని ఆ శత్రువులాంటి బిహేవ్ చేశారు వాళ్ళు ఆ రకంగా ఆ రకంగా చేసిన వాళ్ళని వాళ్ళని క్షమించ అయ్యా ఈయన గాన్ని క్షమిస్తేనే నేను క్షమిస్తాను యోబు శమించిన వాడుగా ఉన్నాడు తన స్నేహితుల్ని క్షమించాడు క్షమించడం వల్ల వాళ్ళు క్షమాపణ పొందారు వాళ్ళు దేవుడి దగ్గర ఎంత గొప్ప విషయం కదా ఎంత గొప్ప విషయం తప్పెన్ కుమారుడు పదిహేనో అధ్యాయంలో లూకాసు వార్త అధ్యాయంలో తండ్రి దగ్గరకు వచ్చి తండ్రిని క్షమాపణ కోరుకున్నాడు తండ్రిని ఎప్పుడు క్షమాపణ కోరుకున్నాడో దేవుడి దగ్గర క్షమాపణ పొందాడు ఎంత గొప్ప విషయం కదా ఆ ప్రభు బిడ్డల జీవితంలో ఎలాంటి కార్యం చేస్తున్నట్టే ఈ రీతిగా యోగు తన బలము పొందేవా పొందిన ఉన్నాడు ఆయన ఆయన తిరిగి ఆయన రెండంతలుగా ఆయన ఎట్లా ఆశితిపబడ్డాడు అనేది అనేది మనం చూస్తే ఆయన పొందిన విధానం చూస్తే ఆయన జీవితంలో ఈ రెండు విషయాలు పోలేదండి ఒకటేమో ఆరాధన కోల్పోలేదు రెండోది ప్రార్థన శక్తిని కోల్పోలేదు ప్రార్థన శక్తిని కోల్పోలేదు అంటే తన ప్రార్థన జీవితము అలాగే ఉంది ప్రార్థన బలము అలాగే ఉంది ఎప్పుడైతే మన జీవితంలో ఆరాధన ప్రార్థన ఈ రెండు గాని మన జీవితంలో కరెక్ట్ గానీ ఉంటే ఆయన మీద అన్ని వేళల్లో మనము ఆధారపడేవారుగా ఉంటాము మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే అన్న తన జీవితంలో వచ్చిన జీవితంలో రెండు విషయాలు రెండు అధ్యాయులు మనం రెండు విషయాలు చూస్తాము ఆమె ప్రార్థన జీవితం చూస్తాము ఆమె ఆరాధన జీవితం చూస్తాము రెండు చూస్తాము ఆమె జీవితంలో రెండు విషయాలు చూస్తాము రెండు విషయాలు ఉన్నాయి ఈ రెండు విషయాలు ఆమె అన్ని రకాలైన పెండిన వల్ల వచ్చిన ఆ శ్రమలు అవన్నీ కూడా ఎదుర్కోవటానికి శక్తిని దేవుడి దగ్గర నుంచి పొందింది ఎలా పొందింది వాగ్దానం ద్వారా దేవుని బిడ్డల జీవితంలో వాగ్దానము గొప్ప శక్తి దేవుని బిడ్డల జీవితంలో వాగ్దానాలు అందుకే వాగ్దానాలు వాగ్దానాలు ప్రతిరోజు దేవుడి దగ్గర వాగ్దానాల కోసం వేచి ఉండాలని చూపిస్తుంది అంటే ఆ రీతిగా మనం కనిపెట్టుకొని ఉండాలి ఆయన వాగ్దానాల కోసం వాగ్దానాలు మనల్ని బలపరిచేవిగా ఉన్నాయి ఆ రీతిగా దేవుని బిడ్డల జీవితంలో ఆ బలము యహోవా నాకు బలమై ఉన్నాడు ఆయన కాళ్ళని లేడీ కాళ్ళ అంటే ఆ శక్తిని పొందేవాడుగా చేసేవాడుగా ఉన్నాడంటే ఇక్కడ మనం చూస్తే ఆ రీతిగా అంటే బలహీనుల ఆ మనం బలహీనం అయిపోతాం ఈ లోకంలో బలహీనులమే మన పాప జీవితము మన పాత జీవితం చూస్తే బలహీనులమే ఎప్పటికీ మనము మన బలవంతులు అని చెప్పుకోవటానికి వీల్లేదు అన్ని పరిస్థితుల్లో మన జీవితంలో బలహీనత అనేది తాండవిస్తుంటది చూపి ఎక్కడో దగ్గర బలహీన చూపిస్తుంటది మాటల్లో బలహీనత నడకలో బలహీనత చూపులో బలహీనత అన్నిట్లో బలహీనతనే మన రుచుల్లో బలహీనత అన్నిట్లో బలహీనతే అంటే ఈ బలహీనులైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ ఏం చూపిస్తుంది రెండో భాగంలో ప్రభు మనల్ని ఏర్ప బలహీనుల్ని ఏర్పరచుకున్నాడు బలవంతుల్ని సిగ్గుపరచుటకు బలవంతుల్ని సిగ్గుపరచుటకు బలహీనుల్ని ఏర్పరచుకున్నాడు బలహీనులైన వాళ్ళ జీవితంలో యహోవా బలమై ఉండాలా అప్పుడే ఆ ఆ బలవంతుల్ని మనం సిగ్గుపరచగలము బలహీనులుగా మనం నాకు అర్థం కాదు ప్రభు ఎట్ట ఏర్పరచుకున్నాడు ఆ ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన బలము పొందాలా ఆయన బలం పొందితే అప్పుడు మనము ఆ బలహీనమే కాని ఎంత బలం పొందుతామంటే బలవంతుల్ని సిగ్గుపరుస్తాం మనం రెండో కొరింతలు రాసిన పత్రిక రెండో కొరింతలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో కానీ మనం చూస్తే అక్కడ పౌలు ప్రాధం చేయటం అని చూడొచ్చు మనం ఆ దేని గురించి ఆ ముళ్ళు గురించి అయ్యా ఈ సాతాన్ సాతానం ద్వారా ఆ ఒక ఆ నన్ను నన్ను ఇద్ది పెట్టడానికి సిగ్గు సిగ్గుపరచడానికి సాతానం ద్వారా ఆ దూతలాగా సాతాను దూతవలే ఆ ముళ్ళు ఎట్లుందంట సాతాను దూతవలే ఉందంట ముళ్ళు అయ్యా ఈ ముళ్ళు తీసేయ్యా అని చెప్పేసి ఆయన ముమ్మారు ప్రార్థించను ముమ్మారు ప్రార్థించిన కృప నీకు చాలునని ప్రభు చెప్పాడు దాని తర్వాత వచనాలలో కానీ మనం చూస్తే పదో వచనంలో ఏం చూపిస్తాడు పదో వచనంలో పన్నెండో అధ్యాయము పదో వచనంలో ఆ ఎప్పుడు నేను బలహీనో అప్పుడు నేను బలవంతుని అంటే ఇక్కడ బలిహీనుడుగా ఉన్నాడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అంతలోనే బలం అంతలోనే అంతలోనే కురిగిపోలేదు అయ్యా నా చాలు అంటా కుంగిపోలేదు ఆయన కృంగిపోకుండా ఆయన ఏం చెప్తాడంటే ఆ ఏమంటున్నాడు ఆ తను ఏమంటున్నాడంటే ఎప్పుడు నేను బలం ఎప్పుడు నేను బలిహీను అప్పుడే బలవంతుడిని ఎప్పుడు బలిహీనుని అప్పుడే బలవంతుడిని ప్రభుత్వం బిడ్డల జీవితంలో ఆ స్థితిని చూడాలనుకుంటున్నాడు ఆయన బహుశా ఆ రోజు హబకు వాళ్ళ జీవితంలో వాళ్ళు పాపం చేయటం వల్ల వాళ్ళు బలహీనలు అయిపోయారు వాళ్ళు పాపం చేయటం వల్ల బలహీనలు అయిపోయారు వాళ్ళ మీదకి ఇంకొక ఇంకొక ఇంకొక ఇంకొక మనుషులు వచ్చారు కల్దీళ్లు ఈ కల్దీళ్లు వీళ్ళే పాపులు రా బాబు వాళ్ళు ఫాదర్ ఆఫ్ ద పాపులు వాళ్ళు వాళ్ళు మాస్టర్లు వాళ్ళు వీళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయితే వాళ్ళు డిగ్రీలు పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ చేతికి అప్పగించాడు అప్పగించి వాళ్ళ ద్వారా శిక్షి శిక్షించాడు వీళ్ళని వాళ్ళ ద్వారా శిక్షించాడు వీళ్ళని సిగ్గుపరచురపు చేశాడు ఆ పని అపకుకు తట్టుకోకలేకపోతున్నాడు రెండో అధ్యాయంగా చూస్తే వాళ్ళకి రకరకాల శ్రమలు ఆ కల్దీలకి ఎన్ని రకాల శ్రమలు ప్రకటిస్తాడంటే ప్రవచనిస్తాడు ప్రవచనం చెప్తాడంటే అన్ని రకాల చెప్తాడు అంటే వాళ్ళని దేవుడు విడిచిపెట్టడం అవును నిజమే దేని వాక్యం ఏం చూపిస్తుంది ఐగుతుల్లో ఇజ్రాయల్ ప్రజలు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళు శ్రమ దేనికి వాళ్ళు వాళ్ళు లాస్ట్ లో మనం చూస్తే వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు అని చెప్పి అబ్రహాం చెప్తాడు దేవుడు నాలుగు వందల సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేస్తారు అది ముప్పై సంవత్సరాలు ఎందుక ఎక్కువైంది నాలుగు సంవత్సరాలే కదా చెప్పింది ఈ ముప్పై సంవత్సరాలు ఏంటి అంటే వీళ్ళు ముందు స్టార్టింగ్ లో దమ్ముగా వాళ్ళు కొడితే పడుతున్నారు వీళ్ళు తర్వాత ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి శ్రమ ఎక్కువ చేశాడు ఎట్ట శ్రమ చేశాడు ఎక్కువ ఏమయ్యో ఆ ఇటుకలు మీరే చేయాలా ఇటుకలు కావలసిన గట్టి కూడా మీరే తీసుకురావాలా ఆ గట్టి అది కూడా మీరు కర్రలు అవి కూడా మీరు సమకూర్చాలంటే ఇప్పటికే వీళ్ళకి అప్పుడు అబ్బా తట్టుకోలేకపోతున్నారు నాయన ఇది ఇది తట్టుకోలేకపోతున్నా అప్పుడు ఏడ్చి ప్రార్థన చేశారు అప్పుడు ఏడ్చి ప్రార్థన చేశారు అప్పుడు విలాపించారు ప్రభు కదా ప్రభు ఆ ఐగుతుల్ని వాళ్ళని కఠినపరుస్తూ వచ్చాడు కరోని ఏం కఠినపరిచాడు ఆయన్ని శిక్షింపబడటాని కోసం కఠినపరిచాడు శిక్షింపబడటాని కోసం కఠినపరిచాడు అంటే వర్షపెట్టి వాళ్ళని ఎలాగ శిక్షించాడంటే ఈ పది తెగులతోటి వాళ్ళని ఆఖరిగా వాళ్ళ కుమారులు వాళ్ళ జంతువులు అందరూ పశువులు పక్షులు అన్ని ఏమున్నాయో అందరిలో మొదట జ్యేష్ట కుమారుడు జ్యేష్ట ఫస్ట్ది ఆ జంతువులు అన్ని వాళ్ళని శిక్షించిన విధానము రాత్రి రాత్రి ఇల్లుపోండి అంటే వాళ్ళని ఇల్లిపోమంటే వాళ్ళు ఇల్లిపోతూ ఇల్లిపోతూ అయ్యా వాళ్ళ దగ్గర దయచేసి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర బారో వాళ్ళ దగ్గర బంగారం బంగారం బట్టలు బారో చేసుకోండి అని చెప్పాడు వాళ్ళు బారో చేసుకుని అడిగితే వాళ్ళని అడిగితే వాళ్ళు ఓ దిసి చేశారు అన్ని యుద్ధం చేయకుండానే కొల్ల యుద్ధమే చేయలేదు విస్తారమైన కొల్ల సొమ్ము దోచుకున్నారు ఆ రోజు ఐగుప్తుని వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు దోచుకొని వెళ్ళిపోయారు ఏం లేదు వాళ్ళ దగ్గర అలాగ చేసేసారు వాళ్ళని వాళ్ళకి ఏంటంటే అయ్యో చచ్చిపోతాం రా బాబు వెళ్ళిపోండి అని ఎవరు చేసిన కార్యం మనం చూస్తే అక్కడ ఆ శత్రు చేతికి అప్పగించాడు కానీ ఆ దాంట్లో నుంచి విడిపించాడు కూడా దాంట్లో పాట నేర్పించాడు కూడా ఈరోజు మనం నేర్చుకునే భాగం అదే ఆయన మనల్ని శత్రు చేతికి ఆయన కృప దూరం చేయలేదు ఆయన కృప దూరం చేయలేదు మనం చూస్తే న్యాయధిపతుల్లో సంసోను ఉన్నాడు న్యాయధిపతులు సంసోన్ ఉన్నాడు సంసోను మన గాని చూస్తే చివరి భాగంలో చూస్తే పదహారు అధ్యాయంలో పదహారు అధ్యాయం ఇరవై ఏడు నుంచి మన గమనిస్తే ఇరవై ఏడు ఎనిమిది అక్కడికి అక్కడికి అప్పటికే సంసోనికి కళ్ళు పీకేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద భవనంలో ఈ ఫిలిస్తీన్లు ఉన్నారు ఈ ఫిలిస్తీన్లు పెద్దగా వీళ్ళు ఒక పెద్ద పండగ చేసి పండుగ ఒక పెద్ద ఫీజ్ చేసుకుంటున్నారు వీళ్ళు పెద్ద విందు చేసుకుంటున్నారు విందులో తాగుతున్నారు వీళ్ళు ఆ తాగే అక్కడ ఏం చెప్తుందంటే అక్కడ ఆ వాక్యం చూపిస్తుందంటే వాళ్ళు ఆ బిల్డింగ్ లో ఆ ఏమంటారు ఆ అంతస్తులు ఉన్నాయంట ఆ బిల్డింగ్ లో ఆ అంతస్తుల్లో మూడు మంది ఉన్నారంట మూడు వేల మంది ఆ బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ మూడు మంది పట్టేంత బిల్డింగ్ ఉందా ఆ కాలంలో ఆ కాలంలో మూడు వేల మంది పట్టే బిల్డింగ్ అంటే ఎంత జ్ఞానం ఉన్నది ఫిలిస్టీన్ కి నిజంగా అక్కడ చూస్తే సంస్థను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలం నన్ను ఈ ఒక్కసారి నన్ను బలపరచువా నన్ను ఈ ఒక్కసారి నన్ను బలపరచు నేను వీళ్ళందరినీ నేను నేను చచ్చిపోవాలి వీళ్ళు కూడా చచ్చిపోవాలి వీళ్ళు నాతో పాటు ప్రభు అనుమతించాడు డెప్యుటేషన్ పత్రిక ఆ అధ్యాయంలో విశ్వాస వీరులో సంస్థను ఉన్నాడు అక్కడ విశ్వాస వీరులో సంశోన్ ఉన్నాడు సంసోన్ చేసింది సంసోం చేసిన చేసిన విధానము ఆ స్త్రీల దగ్గర కాని ఆ వేష దగ్గర పోవటం గాని అవన్నీ దేవుని వాక్యంలో ఎక్కడ కూడా సంసోన్ని ఖండించినట్టుగా ఎక్కడా లేదు అది దేవుని విధానము ఎందుకు వాళ్ళని ఈ ఫిలిస్తీన్ ని చంపటానికి ఫిలిస్తీన్ ని నాశనం చేయడానికి ఒక మంచి మంచి బలమైన న్యాయధిపతిగా సంసోని నియమించాడు ఇరవై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయం తీర్చిన వాడుగా ఉన్నాడు ఎలాంటి మాట ప్రభు చేసిన కార్యం ఏంటంటే ఆయన బలహీనుడైపోయాడు శత్రు అప్పగించాడు దేవుడు అవమానపరచబడ్డాడు ఆ ఇదంతా జరిగింది కాని ఆఖరికి ఆ ఏ కార్యం ఆ కార్యము అంత మంది మందిని చంపాల అంతకుముందు అంత మనం గమనిస్తే అంతకుముందు ఆయన పదిహేను అధ్యాయంలో గానీ మనం చూస్తాము పద్నాలుగు వర్షంలో అక్కడ అక్కడ అదే రతిగా వాళ్ళు ఫిలిస్తీన్ ని వెయ్యి మందిని చంపుతాడు వెయ్యి మందిని చంపుతాడు వెయ్యి మందిని చంపిన తర్వాత ఆ గాడి దవడతో చంపిన తర్వాత చూస్తే ఆ ఆ చివరి భాగంలో గమనిస్తాం పదిహేను అధ్యాయం చివరి భాగంలో ఆయన దప్పిగుంటాడు ఎంత దప్పిగుంటాడంటే చచ్చిపోయేంత దప్పిగా ఉంటాడు చచ్చిపోతా నాకు దాహానికి సచిపోతానయ్యా నేను ఎట్లా నేను ఎందుకు నన్ను వాళ్ళకి చేతికి అప్పగిస్తావా ఏంటి దాహానికి సచిపోతాను నేనంటే ఏ దవడతో అయితే వెయ్యి కూల్చాడో ఆ వెయ్యి కూల్చిన ఆ దవడలోనే ఒక రంధ్రం ఉంది దాంట్లో నీళ్లుంచాడు దేవుడు దాంట్లో నీళ్లుంచాడు తృప్తిపరచాడు యహోవా నా బలము యహోవా నా బలము ఆయన ఎలాగ బలపరుస్తాడు నీ జీవితాన్ని ఏ విషయంలో జీవి ఏ విషయంలో బలపరిస్తాడు నువ్వు ఊహించుకోలేవు నువ్వు నేను ఊహించుకోలేను ఏ విషయంలో బలపరుస్తాడు ఆయన బలము ఎక్కడ పెట్టాడు ఆయన బలము ఎక్కడ దాచి ఉంచాడు బలము రుచి చూడటానికి ఆయన అనుమతించేవాడగా ఉన్నాడు తన బిడల్ని అనుమతిస్తాడు ఆయన రుచి ఇక్కడ అవకు ఏం ఏమీ లేదండి కొట్లలో ధాన్యం లేదు పశువులు లేవు పశువులతో దొడ్డిలో పశువులు లేవు పొలంలో పంట లేదు ఆ ద్రాక్ష తోట్లో ద్రాక్షలు లేవు అంజును చెట్లో అంజులు ఏమీ లేవండి అంత శత్రు నాశనం చేసుకొని అంత అయిపోయింది అనుకుంటా అంత అయిపోయింది ఏమీ లేదు కానీ ఆ యహో ఆనందిస్తాను నేను దేవుని బిడ్డల జీవితంలో వచ్చిన దేవుడు ఆ రక్షణ ఎలాంటిదంటే ఆ రక్షణ ఎన్ని నష్టం వచ్చినాను జీవితంలో ఎన్ని కోల్పోయినాను ఆనందం కోల్పోవండి సంతోషం కోల్పో ఇది దేవుడు ఇచ్చే గొప్ప కాగి మన జీవితంలో ఇది మన దేవుడు మన దేవుడు మన జీవితం చేసే గొప్ప కాగి ఎప్పుడైతే మనము ఆ ఎప్పుడైతే మనము ఆయన ఆయన సన్నిధిని మన మన జీవితంలో ఆయన మీద ఆధారపడటం అనేది ఏ పరిస్థితి వచ్చినా ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ఆయన మీద ఆధారపడటం అనేది మన జీవితంలో ఎప్పుడైతే ఉంటదో అది చిన్నదైనను పెద్దదైనను ఆ ఈ సంతోషము మన జీవితంలో ఉంటది ఎందుకంటే ఆధారపడు ప్రభు మీద ఆధారపడుట ఏమవుతుంటే నమ్మకము ఆయన చేస్తాడు ఆయన తప్పిస్తాడు ఆయన నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా ఆ సంతోషమైన హృదయంలో పుట్టించేవాడుగా ఉన్నాడు ఆయన మనం సంతో ఆ సంతోషమైన జీవితంలో పుట్టించేవాడుగా ఉన్నాడు ప్రభా నువ్వు నాకు ఉన్నావు చాలు అయ్యా అంత పోయినా నువ్వు నువ్వు నాకు చాలు నువ్వు ఉన్నావు నాకు చాలు పాట పాడతారు కదా చాలునయ్యా చాలునయ్యా ఆ పాట అర్థం అదే అది ఆ చక్కగా ఉంటది ఆ పాట చాలున్నాయా నువ్వు ఆ నువ్వు నువ్వు ఉంటే నాకు చాలు ఏమొద్దు నాకు నువ్వు ఉంటే నాకు చాలున ఆ స్థితిని మనం పొందాల ఆత్మీయంగా అవకొప్పుడు దగ్గర మనం నేర్చుకునే ఈ గొప్ప సత్యం అదే దేవుతన వాక్యాన్ని జీవించం ప్రార్థన చేసుకున్నాం శ్రీంగపట్లో తండ్రి దేవా ఆయన బలహీనలని తన్ని తప్పు చేసి అనేక సార్లు చతుకి చతుర్శతులు చిక్కేవారుగా ఉన్నాము ఆయన ప్రభావైనా ఆయన మీరు నన్ను మమ్మల్ని బలపరిచేవాడుగా ఉన్నారు అయా నువ్వు మమ్మల్ని మమ్మల్ని శిక్షించినను మమ్మల్ని అయా దయ చూపించేవాడుగా ఉన్నావు మమ్మల్ని లేవనెత్తేవాడుగా ఉన్నావు నీ చేతులు నీ దొగాన మేము శిక్షింపబడినను అయా సంతోషమే ఎందుకంటే అయా నువ్వే మమ్మల్ని ఆదరించేవాడుగా ఉన్నావు లోకం ఆదరించదు కానీ నువ్వు మమ్మల్ని ఆదరించేవాడుగా ఉన్నావు నీకే వంద నెల స్కృతులు వాక్యమైన వీళ్ళందరినీ దీవించి వాళ్ళ జీవితంలో ఈ ఈ బలంని నేను మేము ఈ బలాని ఈ శక్తిని పొందేవాళ్ళకి కారదనాశాలుంటే ఎవరన్నా చెప్పొచ్చు మనకు టైం ఉంది కాబట్టి కొంచెము కారధనాంశం ఉంటే చెప్పండి ప్రేర్ చేద్దాం కారదనాంశాలు ఉంటే చెప్పండి లేకపోతే ముగించేసుకున్నాం సరే ముగించుకున్నాం సమీర్ బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి బ్లెసింగ్ ఇచ్చాను బ్రదర్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 స్తోత్రం లేవా పరిశుధుడు పరిశుద్ధుడ ఐసురుగా తండ్రి నిక్కే స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా మరి నామూల ప్రభావ మేము ఇక్కడ ఎక్కించడం అయినా మరి ఇంకా టీమ్స్ కే దివా నా తండ్రి మా మధ్యలో దిగండి ప్రభావ యొక్క ఆరాధన ఎవరు మా ప్రభావ పరుషుదానికి నీకే వంద నెలలు చెల్లిస్తున్నాము దేవా ప్రభావ మరి పాటల ద్వారా మైంకుందైనా యొక్క వాక్కు చేత మాతో మాట్లాడండి ప్రభా అయ్యా ప్రభా మేము బలపడగలగిన తల్లి మిమ్మల్ని ఇంకా బలపరచుంది అయ్యా ప్రతిదిన మాతో మాట్లాడుతు బలపరుస్తుందని బట్టి నీకు ఎంతో వంద నెలలు అయ్యా మేము ఎంతో నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మాకు ఇచ్చిన యొక్క అవకాశము ఇక భాగ్యమును బట్టి నీకే వందనాలు తండ్రి దేవాప్రభ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము దేవాది దివాప్రభా మరియు ఆయన దివరాత్రులు తల్లి మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రభావ తల్లి సజీవాలను ఎక్కువ పెట్టి ప్రభా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు మీకు దేవా మేమయ్యా తను ఎంతో విపరీతమైన తన భయంకరమైన దినాలలో మేము ఉన్నాం ప్రభా ఎటు చూసిన భయంకరమైన చీకటి పాపం ప్రభాన్ని మరి ఉన్నది దేవాసీ ప్రభావి తన ఈ లోకస్ మధ్యలో మేము ఉన్నాం ప్రభా అయ్యా ప్రభా ఎంతో మీకు జ్ఞానం అవసరము దేవా ప్రభా తని మీ వాకిం తమతో మాట్లాడండి ప్రభా తన్ని మా జ్ఞానం అనుగ్రహించే దేవాకు చేత ప్రభా ప్రతిరోజు బలపరచండి దేవా ప్రభా తండ్రిని స్తోత్రం చెల్లిస్తాం తండ్రి ప్రభా దివామరీ వచ్చిన ప్రతి వారిని కూడా ఆశీర్వదించండి ప్రభా తండ్రి దివామరీ రానేని వారిని కూడా ఆశీర్వదించి నడిపించండి ప్రభా దివానికి స్తోత్రం చెల్లిస్తాం తండ్రి బంధనాలకు ప్రభా తండి దివామరీని స్థలం ఎంతో మేము వేడిపించడం ప్రతి మాలుకుంటాం తండ్రి ప్రభా దేశం మీద నీ సింహాసనం వేయండి ప్రభావి దేశంలో ప్రతి ఒక్క అన్ని రక్షణ పొందులను దర్శించండి ప్రభావ ఎవరు నర్శించుట ప్రభావం మీకు ఇష్టం లేదు దేవా ప్రభానికి వందనాలయ్య రాజా ఈ దేశం కొరకు ప్రభావ మీరు ప్రాణం పెట్టిన రక్తానికి వచ్చిన దేవ ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దేవాది దేవ అయా ప్రతి సంఘం నుంచి తనకి మీకు సువార్థలు మీకు సత్యం ప్రకటించే ఆ పోషణ లేవనెత్తనైనా సువార్థ ప్రకటన కొరికే దివానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయానికే కోట్లాది వందనాలు అయ్య రాజా ప్రేమా మా దేవా నా తని కృపా వాసము వందనాలు చెల్లిస్తున్నాం దేవా అయా ప్రభ మా తండ్రి దేవాని నామం ప్రభ ఈ దేశంలో పరిశుద్ధ పరచబడని దేవా అయా ప్రభా మిమ్మల్ని దూషించి వారిని ప్రభా దివానికి వందనాలయ్య రాజాని ప్రభావ ఎన్నో ప్రభా మరి భయంకరమైన తెగులు ప్రభా ఆ తెగులను కూడా ప్రభావ అరికట్టని ప్రభా వేడిపించిన బతి దేవా తండ్రి నీకు బంధనాలు ప్రభా ఈ గ్రూపులోనే ప్రతి వారిని ఆశీర్వదించిన బలపర్చని ప్రభా అయా మరి బలంగా ఇంకా సేవ చెలాగిన అనేక పాంతాలను నడిపించండి దేవా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి మా ప్రార్థనను ప్రతిరోజు వింటూ ప్రభా మా తండ్రి మాకెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాను గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రాణము మా జీవము తల్లి మా ఆత్మా శరీరం సమస్య అయ్యా నీకే సార్పించుకుంటున్నాం దేవా ప్రభానికి స్తోత్రం నిన్న మీ మార్గం మేము నడిపించిన సర్వ సత్యం మేము నడిపించండి దేవ అయానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము దేవాతని ఇచ్చిన ధనత్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ తన స్థుతి మహిమ ప్రభావాలను ఇక చెల్లిస్తున్నాము దేవ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ కళ్యాణ్ సిస్టర్ గారు పాట పాడండి మీరు ప్రైజ్ సిస్టర్ నీవే నాకు ఆశ్రయర్గమో సర్వోనతుడావే నాకు ఆశ్రయర్గమో ఎవ్వరు లేరు నాకు ఇల్లలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆనందం నీ వేగా ఆదరణ నీవే ఆనందం నీ వేగా సర్వ నతుడా నీవే నా కోశ్రయా దుర్గమ నిదిన మూల నీటా యరు నీయొట నిలువేరణీ ఏహో సువాతో నీనములన్నీ ఎవ్వరు నీయదుట నిలువలేరణి ఏహోసువాతో వాగ్దానమోచే చివో వాగ్దాన భూమిలో వాగ్దాభూమిలో చేతు ఆశ్రయర్గమో నిందల పాళ నిత్య నిబంధన నీతో చేసినా దాని ఏలు నిందల పాళై నిత్య నిబంధనా నీతో చేసి దాని ఏల సింహాసనా చీనావో సింహాళనోనో మోసి నవో సింహాసనా నూ మూసిో నటు నీ వే నాకు ఆశ్రయర్గమో నీతి కిరీటం దర్శనమోగా ీతికిరీత దర్శనమోగా దర్శించి నా పరిశుద్ధ పౌలుకో విశ్వాసమో కాచి నావో జయ జీవితమో ఇచ్చి నవో విశ్వాసమో durga mo evvaru leru na kuilalo evvaru leru na మన మధ్యలో మనకు సామ్యుల్ బ్రదర్ వాక్యం అందిస్తాడు ప్రైజ్లాడ్ బ్రదర్లాడ్ వాక్యం అందించేట వందనాలు ఈరోజు సాయంకాలం ధ్యాన నిమిత్తము దయచేసి నాతో కూడా అప్పుడు గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును దయచేసి ఎవరినైనా తెలుగులో చదవటానికి సహాయం చేయండి అప్పుకు గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును హబక్ మూడా నాకు బలము ఆయన నా కాలను లేడీ కాల వలె చేయను తన స్థలము మీద ఆయన నన్ను నడవ చేయను నన్ను దేవా మాకు ఇచ్చిన ఇవాటి భాగం పట్టి వందనాలు ధ్యానిస్తుండగా కృపద చేయమని ప్రార్థిస్తూ ఈ పరిశుధాత్మ నాకు మాకు పరిచయలు చేయనట్లు ఇటు అనుగురు నుంచి మనం పంపించమని ప్రార్థిస్తూ సహాయం చేయమని కేసు ప్రో పెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ వాక్య భాగంగా చూస్తే హక్కు గ్రంథము మూడు అధ్యాయాలు ఈ గ్రంథంలో చూసే మన భాగం ఏముందంటే యూధా యూధా ప్రజలు ఏ వాళ్ళు పాపం చేశారో వాళ్ళ పాపం చేసిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని అంతకంటే ఘోర పాపులైన బబ్లోన్ పట్నస్థులకి అప్పగించాడు అపగించి అప్పగించి వాళ్ళు ఇక్కడ హబకు ప్రభు దగ్గర వాపోతాడు మొదట అధ్యాయంలో ఏ రకంగా అన్యాయం అన్యాయస్తుల మా చేతి మమ్మల్ని అన్యాయమైన వాళ్ళ చేతులు మమ్మల్ని అప్పగించారు వాళ్ళకి న్యాయమే లేదు అని చెప్పి ప్రభు దగ్గర దేవుని దగ్గర చాలా విలాఖించినట్టుగా మనము అక్కడ గమనించవచ్చు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 అయినా కాళ్ళని లేడి కాలు వలే చేస్తాడు అంటున్నాడు కొట్టి బలము కాదు ఆ బలానికి ఒక నిదర్శనం ఏందంటే లేడీ కాళ్ళ వల్లే లేడీ అనేది జింక జింక కాళ్ళు చాలా చురు కాళ్ళు ఒకసారి సింహాలు పులులు కూడా ఆ పట్టుకోలేకపోతాయి అంటే దాని వేగము అలాంటి వేగము అది చూస్తేమో చాలా చిన్నగానే ఉంటది కాని దాని శక్తి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 పదిహేడో వచనంలో ఆ అంజూరు చెట్టు అది పుయ్యకపోయినాను లేదా ఆ అక్కడ ద్రాక్ష తోటలో ద్రాక్ష లేకపోయినాను ఒలివ చెట్లు ఒలివి చెట్టు అది పంట రాకపోయినాను ఆ తర్వాత ఆ ఆహారము ఆ పొలంలో ఆహారము లేకపోయినాను ఈ రీతిగా ఆయన చెప్తూ ఏమంటాడంటే అయా పశువుల ఆ దొడిలో పశువులు లేకపోయినాను అంటాడు అంటే ఎన్ని కూడా ఆ ఏ పరిస్థితికి చూపిస్తున్నాడంటే అయ్యా నువ్వు ఆ ఇదిగో ఆ కల్దీలు లేకపోతే ఆ బబులో నువ్వు మమ్మల్ని మొత్తానికి అప్పగించేసిన అప్పగించేసి మొత్తం సున్నా అయిపోయింది ఏం లేదనమాట ఏమి లేకపోయినా కూడా ఆ నా నమ్మకము ఆయన మీద ఉంచుతాను ఆయన మీద నమ్మకం ఉంచుతాను ఇక చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏమి లేకుండా చేసిన అంటే పూర్తిగా ఆ శత్రు చేతికి అప్పగించినను పూర్తిగా అప్పగించి ఏమి లేనివాడుగా చేసినను అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయనను పద్దెనిమిది వచ్చినము ఎట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లాట్ ఆయనను నేను ప్రభు ఎందు నేను ఆనందిస్తాను ప్రభు ఎందు నేను ఆనందిస్తాను అందుకే అక్కడ చెప్పిన మాట ఇంకో మాట ఏం రాస్తారంటే అక్కడ మూడో అధ్యాయం రెండో వచనంలో ఇన్ రాత్ రిమంబర్ రిమెంబర్ మెర్సీ ఉగ్రతలో ఆ ఉగ్రత ఉంది అక్కడ ఆ పరిస్థితుల్లో ఆ దయ చూపించాయా అంటున్నాడు దయ చూపించిన మా మీద ఆ దయని యాసం చేసుకొను జీవన బిడ్డల జీవితంలో ఇక్కడ ప్రభు మీద ఆధారపడటం అనేది ఎంత ప్రాముఖ్యం అనేది ప్రభు మీద అన్ని అన్ని ఉండి అంతా సమకూర్చబడి అంతా కలిసి వచ్చిన తర్వాత ప్రభుని వెంబడించడం చాలా సులువు ఏమి లేకుండా పోయి ఆ అక్కడ అక్కడ గమనించిన విషయం ఏంటంటే ప్రభు హస్తంలో పడవచ్చు మనం దేవుని హస్తంలో పడవచ్చు ఆ దేవుని హస్తంలో ఎలా పడతాం మనము దేవుని వాక్యములు కానీ చూస్తే మోదీ పత్రిక పదకొండో అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే అక్కడ ఆ ప్రభు రాత్రి భోజనము ఆ సంస్కారం ఆ ఆ ఇది ఆ టేబుల్ బల్ల సంస్కారంలో అక్కడ మనం ఏం గమనిస్తామంటే ఈ వాక్య భాగం చదువుతుంటారు ఇరవై మూడో వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం చదువుతుంటాం సాధారణంగా అక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆ అయోగ్యంగా పాలు పొందిన వాడు ఆ ఏమవుతాడు వాడు కొందరు అయోగ్యంగా పాలు పొందడం వల్ల కొందరు బలహీనులు ఆ కొందరు రోగులు కొందరు నిధిస్తున్నారు అని చెప్తాడు ఆ మాట చెప్తూ ఏమంటాడంటే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 జరగక మానదు పదకొండో అధ్యాయము ఆ పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచ్చినం బట్ వెన్ వీఆర్ జడ్జ్ వీఆర్ ఛాజన్ ఆఫ్ ద లాడ్ దట్ వీ షుడ్ నాట్ బి కండెమ్ విత్ ద వరల్డ్ లోకంతో తీర్పు తీర్పు తీర్పులోకి రాకున్నట్లు ఆయన ద్వారా శిక్షింపబడుతున్నామంటారు ఆయన మనం శిక్షించేవాడుగా ఉన్నాడు ఏం శిక్షించే వాడుగా ఆ లోకము తోటి తీర్పులోకి రాకుండా ఉంటారు లేకపోతే లోకంలో లోకం అంటే అంటే అర్థం ఏంటి లోకంని శిక్షిస్తలేడం లోకాన్ని శిక్షి శిక్షిస్తలేడు ఆయన ప్రజల్ని ఆయన బిడ్డల్ని శిక్షిస్తున్నాడు ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన ఆయన బలలో అయోగ్యంగా వీళ్ళు అందు శిక్షిస్తున్నాడు అంటే ఈ శిక్షకి ఈరోజు ఇక్కడ ఇక్కడ హబూస్తే మనం గమనిస్తే వీళ్ళు శిక్షకి గురవుతున్నారు వీళ్ళు ఎందుకు వీళ్ళు తప్పిపోయారు వీళ్ళు తగ్గిపోయినందుకు ఆయన విడిచిపెట్టలేదు ఆయన ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఎవరు విడిచిపెట్టాడైనా ఆయన పిల్లలు కాని వాళ్ళు విడిచిపెట్టాడు పోరా ఎట్టన బో అంటాం మన ఎవరైనా చేస్తే ఆయన పోరా ఎట్టన్న బో మీ సాగు సాగు అంట అంటే ఇంటి అక్కడ అర్థం అలా మాట్లాడి వింటుంటాం మీ సాగు సా అంటే అక్కడ ఎట్టన సావు అంటే ఎట్టన సావు అంటే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సి అవసరం లేదు పిల్లల గురించి అట్లా అనకూడదు ఒకళ్ళు అంటుంటే అలా అనకూడదు ఏమన్నా వాళ్ళని వాళ్ళు బాగు చేయాల వాళ్ళ కోసం ప్రాధం చేయాల పిల్లల కోసం బాగా పిల్లల కోసం పాటు పడాలా వాళ్ళని సరి సరిదారులో తీసుకురావటం కోసము బాగా పాటు పడాల అంటే దేవుని ప్రజల జీవితంలో ఆ ఈ శిక్ష అనేది ఆ ఖచ్చితంగా శిక్ష అంటే శత్రు చేతికి శిక్షింపబడుట ఇక్కడ చూస్తే పొరపాటు చేశారు కాబట్టి వీళ్ళు శిక్షకి పాత్రలు వీళ్ళు శిక్షకి పాత్రలు అయ్యారు చేశారు కాబట్టి శిక్షకి పాత్రలు దేవుని మిడల్ జీవితంలో మనం చూస్తే యోగ జీవితంలో కానీ చూస్తే యోగ ఏం పోర్పాటు చేయలేదు కానీ శత్రు చేతికి అప్పగించాడు సాతాన్ చేతికి అప్పగించాడు దేవుడు సాతాన్ చేతికి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏంటి ఇక్కడ విశ్వాసానికి పరీక్ష విశ్వాసానికి పరీక్ష విశ్వాసానికి పరీక్ష మనం కానీ చూస్తే ఆ వాక్యం ఏం చూపిస్తుంది యోగ గ్రంథము యోగ గ్రంథము మౌత్రాధ్యాయం యోగు మౌతా అధ్యాయము ఇక్కడ మనం ఏం చూస్తామంటే యోగు యోగ జీవితంలో ఏం జరిగింది యోగ్ ని గురించి సాతాను దేవుడి తోటి సవాల్ వేస్తున్నాడు సవాలు విసురుతున్నాడు ఆ తెలుసులేయా నువ్వు అన్ని ఆయనకి అన్ని సమకూర్చావు కదా ఆయన సమకూర్చావు కాబట్టి ఆయన ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు ఆ ఆ విషయం నుంచి పక్కకు దొయి ఆయన ఏం చూడు ఇక్కడ వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే దేవుడు ఆ సాతానికి అన్ని అప్పగించాడో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 and job arose and rent his mantle and shaved his head fell down upon the ground worshiped prabhu ni aaradi devuni aaradhinchina Dev vaaduga unnadu elaga aa ah, ah, antha nashtam jarigin tarvata aa ah, thanu battal chimpukoni aa ah, akada em chestunadu aa ah, tal tal ventrukulu ah, share cheskoni thanu aa ah, kinda padipoyi aa ah, aaradisthunnadu ఆరాధిస్తున్నాడు అప్పుడు యోబు మిక్కిలి బిగ్గరి బిగ్గరి గొంతుతోటి ఏడ్చాను ఏడ్చి ప్రభువుని ఎలా ఎందుకు చేసేవి ఇలాగా అని చెప్పి రోధించాను ఆ మాటలు లేవు ఆ మాటలు లేవు అక్కడ శత్రు చేతికి ప్రభువు దేవుడు అప్పగించాడు ఈ విషయం యోబుకి తెలియదు శత్రు దేవుడే అప్పగించిన సంగతి తెలియదు యోగుకి కానీ వచ్చిన పరిస్థితిని బట్టి అక్కడ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 ఈ పరిస్థితులు అన్నిట్లో నుంచి కూడా యోగు పాపం చేయలేదు యోగు పాపం చేయలేదు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి యోగుకి ఇచ్చిన గొప్ప స్థితి ఏంటంటే అంత కోల్పోయి అంత ఇదేందనా తన ఆరాధన కోల్పోలేదు ప్రార్థన శక్తిని కూడా కోల్పోలేదండి ప్రార్థన శక్తిని కూడా కోల్పోలేదు యోగు చూస్తే ఆ ఆ శిష్యు ఆ తనకున్న స్నేహితు మాట్లాడుతున్నాడు దేవుడు అయ్యో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 ఆజ్ఞలో ఆ నీ శత్రువుని నువ్వు ప్రేమించు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు పొట్టమీద ప్రసంగంలో ఆ ప్రసంగం విన్నాడా యోబు లేదు అయిన నువ్వు ఆయన జీవితంలో ఆ ఆయన తన శత్రువుల్ని ఆ వాళ్ళ మిత్రుల్లో అసలు కాని ఆ శత్రువులాంటి బిహేవ్ చేశారు వాళ్ళు ఆ రకంగా ఆ రకంగా చేసిన వాళ్ళని వాళ్ళని క్షమించ అయ్యా ఈయన గాన్ని క్షమిస్తేనే నేను క్షమిస్తాను యోబు శమించిన వాడుగా ఉన్నాడు తన స్నేహితుల్ని క్షమించాడు క్షమించడం వల్ల వాళ్ళు క్షమాపణ పొందారు వాళ్ళు దేవుడి దగ్గర ఎంత గొప్ప విషయం కదా ఎంత గొప్ప విషయం తప్పిన్ కుమారుడు పదిహేను అధ్యాయంలో లూకాసు వార్త పదిహేను అధ్యాయంలో తండ్రి దగ్గరకు వచ్చి తండ్రిని క్షమాపణ కోరుకున్నాడు తండ్రిని ఎప్పుడు కోరుకున్నాడో దేవుడి దగ్గర క్షమాపణ పొందేడు ఎంత విషయం కదా ఆ ప్రభు బిడ్డల జీవితంలో ఎలాంటి కార్యం చేస్తున్నాడంటే ఈ రీతిగా యోగు తన బలము పొందేవా పొందిన ఉన్నాడు ఆయన ఆయన తిరిగి ఆయన రెండంతలుగా ఆయన ఎట్లా ఆశితింపబడ్డాడు అనేది అనేది మనం చూస్తే ఆయన పొందిన విధానం చూస్తే ఆయన జీవితంలో ఈ రెండు విషయాలు పోలేదండి ఒకటేమో ఆ ఆరాధన కోల్పోలేదు రెండోది ప్రార్థనా శక్తిని కోల్పోలేదు ప్రార్థన శక్తిని కోల్పోలేదు అంటే తన ప్రార్థన జీవితము అలాగే ఉంది ప్రార్థన బలము అలాగే ఉంది ఎప్పుడైతే మన జీవితంలో ఆరాధన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 ఆ రీతిగా దేవుని బిడ్డల జీవితంలో ఆ బలము యహోవా నాకు బలమై ఉన్నాడు ఆయన కాళ్ళని లేడీ కాళ్ళ అంటే ఆ శక్తిని పొందేవాడుగా చేసేవాడుగా ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూస్తే ఆ రీతిగా అంటే బలహీనుల ఆ మనం బలహీనం అయిపోతాం ఈ లోకంలో బలహీనులమే మన పాప జీవితము మన పాత జీవితంగా చూస్తే బలహీనులమే ఎప్పటికీ మనము మన బలవంతులు అని చెప్పుకోవడానికి వీల్లేదు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 ప్రభు మనల్ని ఏర్ప బలిహీనుల్ని ఏర్పరచుకున్నాడు బలవంతుల్ని సిగ్గుపరచుటకు బలవంతుల్ని సిగ్గుపరచుటకు బలిహీనుల్ని ఏర్పరచుకున్నాడు బలహీనులైన వాళ్ళ జీవితంలో యహోవా బలమై ఉండాలా అప్పుడే ఆ ఆ బలవంతుల్ని మనం సిగ్గుపరచగలము బలహీనులకు ఎట్లా మనం నాకు అర్థం కాదు ప్రభు ఎట్ట ఏర్పరచుకున్నాడు ఆ ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన బలము పొందాలా ఆయన బలం పొందితే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 సాతాను దూతవలే ఆ ముళ్ళు ఎట్లుందంట సాతాను దూతవలే ఉందంట ముళ్ళు అయ్యా ఈ ముళ్ళు తీసేయ్యా అని చెప్పేసి ఆయన ముమ్మారు ప్రార్థించను ముమ్మారు ప్రార్థించను నా కృప నీకు చాలునని ప్రభు చెప్పాడు దాని తర్వాత వచనాలలో కానీ మనం చూస్తే పదవచనంలో ఏం చూపిస్తాడు పదో వచనంలో పన్నెండో అధ్యాయము పదో వచనంలో ఆ ఎప్పుడు నేను బలహీనో అప్పుడు నేను బలవంతుని అంటే ఇక్కడ బలహీనుడుగా ఉన్నాడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అంతలోనే బలం అంతలోనే అంతలోనే కురిగిపోలేదు అయ్యా నా తృప నీకు చాలు అంటా అని కురింగిపోలేదు ఆయన కురిగిపోకుండా ఆయన ఏం చెప్తాడంటే ఏమంటున్నాడు ఆ తను ఎప్పుడు నేను బలం ఎప్పుడు నేను బలహీను అప్పుడే బలవంతుడిని ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతుణ్ణి ప్రభు తన బిడ్డల జీవితంలో ఆ స్థితిని చూడాలనుకుంటున్నాడు ఆయన బహుశా ఆ రోజు హబకు వాళ్ళ జీవితంలో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 ఏమయ్యో ఆ ఇటుకలు మీరే చేయాలా ఇటుకలు కాల్సానికి గడ్డి కూడా మీరే తీసుకురావాలా ఆ గడ్డి అది కూడా మీరే కర్రలు అవి కూడా మీరు సమకూర్చాలంటేప్పటికే వీళ్ళకి అప్పుడు అబ్బా తట్టుకోలేకపోతున్నారు నాయన ఇది ఇది తట్టుకోలేకపోతున్నా అప్పుడు ఏడ్చి ప్రార్థన చేశారు అప్పుడు ఏడ్చి ప్రార్థన చేశారు అప్పుడు విలాపించారు ప్రభు కదా ప్రభు ఆ ఐగుకుల్ని ఆ వాళ్ళకి కఠిన పరిస్థితి వచ్చాడు పరోని ఏమి కఠినపరిచాడు ఆయన్ని శిక్షింపబడటం కోసం కఠినపరిచాడు శిక్షింపబడటాని కోసం కఠినపరిచాడు అంటే వర్షపెట్టి వాళ్ళని ఎలా శిక్షించాడంటే ఈ పది తెగుళ్ళతోటి వాళ్ళని ఆఖరి వాళ్ళ కుమారులు వాళ్ళ జంతువులు అందరూ పశువులు పక్షులు అన్ని ఏమున్నాయో అందరిలో మొదట జ్యేష్ట కుమారుడు జ్యేష్ట ఫస్ట్ది ఆ జంతువులు చచ్చిపోయింది వాళ్ళని శిక్షించిన విధానము రాత్రి రాత్రి ఇల్లుపోండి అంటే వాళ్ళని ఇల్లిపోమంటే వాళ్ళు ఇల్లిపోతూ ఇల్లిపోతూ అయ్యా వాళ్ళ దగ్గర దయచేసి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర బారో వాళ్ళ బంగారం బంగారం బట్టలు బారో చేసుకోండి అని చెప్పాడు వాళ్ళు బారో చేసుకుని అడిగితే వాళ్ళని అడిగితే వాళ్ళు ఓ తీసి చేశారు అన్ని యుద్ధం చేయకుండానే కొల్ల యుద్ధమే చేయలేదు విస్తారమైన కొల్ల సొమ్ము దోచుకున్నారు ఆ రోజు ఐగుప్తుని వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు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 మనం కానీ చూస్తే ఆ న్యాయధిపతుల్లో సంసోన్ ఉన్నాడు న్యాయధిపతిలో సంసోన్ ఉన్నాడు సంసోను మనగానే చూస్తే చివరి భాగంలో చూస్తే పదహారో అధ్యాయంలో పదహారో అధ్యాయం ఇరవై ఏడో నుంచి మన గానీ గమనిస్తే ఇరవై ఏడు అక్కడికి అక్కడికి అప్పటికే సంసోనికి కళ్ళు పీకేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద భవనంలో ఈ ఫిలిస్తీన్లు ఉన్నారు ఈ ఫిలిస్తీన్లు పెద్దగా వీళ్ళు ఒక పెద్ద పండగ చేసి పండగ లాగా ఒక పెద్ద ఫీజ్ చేసుకుంటున్నారు వీళ్ళు ఒక పెద్ద విందు చేసుకుంటున్నారు విందులో తాగుతున్నారు వీళ్ళు ఆ తాగే అక్కడ ఏం చెప్తుందంటే అక్కడ ఆ వాక్యం చూపిస్తుందంటే వాళ్ళు ఆ బిల్డింగ్ లో ఏమంటారు అంతస్తులు ఉన్నాయంట ఆ బిల్డింగ్ ఆ అంతస్తుల్లో మూడు మంది ఉన్నారంట మూడు వేల మంది ఆ బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ మూడు మంది పట్టేంత బిల్డింగ్ ఉందా ఆ కాలంలో ఆ కాలంలో మూడు వేల మంది పట్టే బిల్డింగ్ అంటే ఎంత జ్ఞానం ఉన్నది ఫిలిస్తీన్కి నిజంగా అక్కడ చూస్తే సంస్థను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలం దాన్ని బలపరచు ఈ ఒక్కసారి నన్ను బలపరచువా నన్ను ఈ ఒక్కసారి నన్ను బలపరచు నేను వీళ్ళందరినీ నేను నేను చచ్చిపోవాలి వీళ్ళు కూడా చచ్చిపోవాలి వీళ్ళ నాతో పాటు ప్రభు అనుమతించాడు ఎంపీ పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరులో సంస్థను ఉన్నాడు అక్కడ విశ్వాస వీరులో సంశారున్నాడు సంసోం చేసింది సంసోం చేసిన చేసిన విధానము ఆ స్త్రీల దగ్గర గాని ఆ వేష దగ్గర పోవటం గాని అవన్నీ దేవుని వాక్యంలో ఎక్కడ కూడా సంస్థన్ని ఖండించినట్టుగా ఎక్కడా లేదు అది దేవుని విధానము ఎందుకు వాళ్ళని ఈ ఫిలిస్తీన్ చంపడానికి ఈ నాశనం చేయడానికి ఒక మంచి మంచి బలమైన న్యాయపతిగా సంసోని నియమించాడు ఇరవై సంస్రాలు సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయం తీర్చిన వాడుగా ఉన్నాడు ఎట్లాంటి మాట ప్రభు చేసిన కార్యం ఏంటంటే ఆయన బలహీనుడు శత్రు చేతికి అప్పగించాడు దేవుడు అవమానపరచబడ్డాడు ఆ ఇదంతా జరిగింది కానీ ఆఖరికి ఆ ఏ కార్యం ఆ కార్యము అంత మంది మందిని చంపాల అంతకుముందు అంతకుముందు మనం గమనిస్తే అంత ఆయన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 దాహానికి సచిపోతానయ్యా నేను ఎట్లా నేను ఎందుకు నన్ను వాళ్ళకి చెప్తా అప్పగిస్తావా ఏంటి దాహాన్ని సచిపోతాను నేనంటే ఏ దవడతో అయితే వెయ్యి మందిని కూల్చాడో ఆ వెయ్యి మందిని కూల్చిన ఆ దవడలోనే ఒక రంధ్రం ఉంది దాంట్లో నీళ్లుంచాడు దేవుడు దాంట్లో నీళ్ళుంచాడు తృప్తిపరచాడు యహోవా నా బలము యహోవా నా బలము ఆయన ఎలాగ బలపరుస్తాడు నీ జీవితాన్ని ఏ విషయంలో జీవి ఏ విషయంలో బలపరిస్తాడు నువ్వు ఊహించుకోలేవు నువ్వు నేను ఊహించుకోలేను ఏ విషయంలో బలపరుస్తాడు ఆయన బలము ఎక్కడ పెట్టాడు బలము ఎక్కడ దాచి ఉంచాడు బలము రుచి చూడటానికి ఆయన అనుమతించేవాడుగా ఉన్నాడు తన బిడవని అనుమతిస్తాడు ఆయన రుచి ఇక్కడ అబం అనుభవించాడు ఏమీ లేదండి కొట్లల్లో ధాన్యం లేదు పశువులు లేవు పశువులతో దొడ్డిలో పశువులు లేవు పొలంలో పంట లేదు ఆ ద్రాక్ష తోట్లో ద్రాక్ష లేవు అంజును చెట్లు అంజున ఏమీ లేవండి అంత శత్రువు నాశనం చేసారు అంత అయిపోయింది అంత అయిపోయింది ఏమీ లేదు కాని ఆ యహో ఎందు నేను ఆనందిస్తా నేను జీవితంలో వచ్చిన దేవుడు ఆ రక్షణ ఎలాంటిదంటే ఆ రక్షణ ఎన్ని నష్టం వచ్చినాను జీవితంలో ఎన్ని కోల్పోయినాను ఆనందం కోల్పోమండి సంతోషం కోల్పో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 ఆ ఆ పాట అర్థం అదే అది ఆయన చక్కగా ఉంటుంది ఆ పాట చాలునయ్యా నువ్వు ఆ నువ్వు నువ్వు ఉంటే నాకు చాలు ఏమొద్దు నాకు నువ్వు నాకు చాలా అంటే ఆ ఆ స్థితిని మనం పొందాలి ఆత్మీయంగా తమకు దగ్గర మనం నేర్చుకునే ఈ గొప్ప సత్యం అదే దేవుతన వాక్యాన్ని దీవించం ప్రార్థన చేసుకుంది శ్రీరంగపూర్లో తండ్రి దేవా ఆయన బలహీనవి తన్ని తప్పు చేసి అనేక సార్లు చతుర్శతుకి చతుర్శతురు చిక్కేవారుగా ఉన్నాను ఆయన ప్రభావైనా ఆయన మీరు నన్ను మమ్మల్ని బలపరిచేవాడుగా ఉన్నారు అయా నువ్వు మమ్మల్ని మమ్మల్ని శిక్షించినను మమ్మల్ని అయా దయచుకునేవాడుగా ఉన్నావు మమ్మల్ని లేవనెత్తేవాడుగా ఉన్నావు నీ చేతులు నీ దొగాన మేము శిక్షించబడినను అయా సంతోషమే ఎందుకంటే అయా నువ్వే మమ్మల్ని ఆదరించేవాడుగా ఉన్నావు లోకం ఆదరించదు కానీ నువ్వు మమ్మల్ని ఆదరించేవాడుగా ఉన్నావు నీకేం వందేస్తున్నావు వాక్యమైన వీళ్ళందరినీ దీవించి వాళ్ళ జీవితంలో ఈ ఈ బలం ని నేను మేము ఈ బలాన్ని ఈధనాంశాలు ఉంటే ఎవరైనా చెప్పచ్చు మనకు టైం ఉంది కాబట్టి కొంచెము కారధనాంశం ఉంటే చెప్పండి ప్రేయర్ చేద్దాం కారధనాంశాలు ఉంటే చెప్పండి లేకపోతే ముగించేసుకున్నాం సరే ముగించుకున్నాం సమీర్ బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి బ్లెస్సింగ్ ఇచ్చాను బ్రదర్ తండ్రి ప్రేమ ఎస్పీసీ కృప ప్రశ్నాత్మైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మంది కోడి నటించండి కాక అమీన్